లేకుండా అదృష్ట శాంతాన్ని అర్థం చేసుకోవడం అయ్యేవని కాదు కాబట్టి అద్వైత శక్తి పొందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ ప్రచారంగా చెప్పడానికి అందులో ఏ ఉండదు ప్రధానంగా అసలు ద్వైతానికి సంబంధించిన ప్రసక్తి అందులో ఉండదు అన్నమాట అంటే నిజ జీవితంలో ఆచరణాత్మకంగా ద్వైతంలో దేవుడు దేవుడు అని మాట్లాడే విధానం అందులో ఉండదు అవును మరి అటువంటి అప్పుడు సామాన్యులకి అందించే తెలుగులో చేశారు గానీ కానీ అది అనుభవరీత్యా అందుకునే వాళ్ళు తప్పమని కదా అవునండి అవును అందువల్ల కొద్ది కొద్ది మంది ఉంటారు ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడున్న అతల ఆశ్రమాలలో అన్నిట్లో కూడా అయితే ద్వైత పద్ధతిలో లేకపోతే అద్వైత పద్ధతిలో ఆశ్రయించే పాఠాలు చెప్తారు ఎందుకంటే సరాసరి అతల పద్ధతిని ఆశ్రయించి పాఠం చెప్పిన అది పది మందికి కూడా అర్థం కాదు మరి అర్థం చేసుకునే శక్తి ఉండాలి కదా అవునండి కాబట్టి అక్కడే ద్వైత పద్ధతిలో మనకి సాధన పద్ధతిగా వివరిస్తారు అద్వైత పద్ధతిలో లక్షణ పద్ధతిగా వివరిస్తా ఏంటండి అద్వైత పద్ధతిలో లక్షణ పద్ధతిగా వివరి పద్ధతి అసల పద్ధతిలో సూచన పద్ధతిగా వివరిస్తారు సూచన అంటే వివరించడానికి ఏమి ఉండదు అక్కడ సూచిస్తే తెలుసుకోవాలి అదే అదే అంటే లక్షణం చెబితే తెలుసుకోవాలి అద్వైతం సాధన పద్ధతిగా చెబితే ఎడగాలి ద్వైతం మూడు దేశాలు ఎప్పుడూ ఉంటాయి అన్నమాట సాధకుడు సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే సాధకుడు అవునండి కాబట్టి సాధన చతు సంపత్తి కలిగినటువంటి మానవుడు మొదట దేవుడు వేరే దేవుడు వేరే అనే భ్రాంతిని పోగొట్టుకోవాలి కాబట్టి ఆది పోగొట్టుకోవడానికి కావలసిన సాధనలు అన్ని ద్వైతంలో ఉంటాయి అవన్నీ చేసి ఎదిగి వచ్చిన తర్వాత నీవే దేవుడు అని చెప్పే పద్ధతి అద్వైతం దేవుడు వేరే లేడు నేనే దేవుడు దేహమే దేవాలయం దీవుడు సనాతన దైవం దీవోర ్రహ్మ సత్యం జగన్ విద్య అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని అనుసరించే అద్వైత బోధ అంతా ఉంటుంది కాబట్టి అద్వైత బోధలో అంతా లక్షణ పద్ధతిగా అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఈశ్వరుని యొక్క లక్షణాలు బ్రహ్మము యొక్క లక్షణాలు దివ్యత్వం యొక్క లక్షణాలు ఇలా లక్షణాలను ఏకరువు అధికారత్వం ఆ వాటి అందు ఆసక్తి సహా కలిగినటువంటి వైరాగ్య సంపన్నుడైనటువంటి శాసకులు ఆ లక్షణాలతో జీవించడానికి సిద్ధపడు ప్రపంచంలో అందరు కూడా మంచిగా జీవించండి అంటారు అవును మంచి అంటే ఏమిటంటే లౌకికమే మామూలుగా సాధారణంగా అయితే లౌకికంలోనే చూద్దాం దానికే చెప్తాం కాబట్టి భౌతికంలోకి చెప్పే మంచి అంతర్ముఖ ప్రయాణానికి ప్రాతిపదితగా పునాదిగా పనికొస్తుండే గాని ఆ ప్రయాణాన్ని పూర్తి చేయదు కాబట్టి అద్వైత వేడా ఏం చేసిందంటే ఆత్మ యొక్క లక్షణాలను చెప్పడంతో మొదలు పెట్టి ఇవైతే ఏం చేసిందంటే ప్రపంచం యొక్క లక్షణాలను చెబుతూ నీ లక్షణాలను చెబుతూ నిన్ను ప్రపంచాన్ని కలిసి ఉత్తమమైనటువంటి జీవనాన్ని సాంఘిక జీవనాన్ని అందించేటటువంటి మార్గంలోకి నిన్ను మలిచి అక్కడి నుంచి నిన్ను ఆత్మ సాక్షాత్కార జానం నీకు ఆఖరి లక్ష్యం అని ద్వైతం పూర్తి చేస్తుంది అవును కాబట్టి ఇది అందరికి అందుబాటులో ఉన్నట్టు కనబడుతుంది ఎందుకని నేను ఒక మూర్తిని పెట్టుకోమంటాడు ఒక ఉపదేశం ఇస్తాడు ఆ మూర్తిని ఆరాధన చేయమంటాడు ఆ షోడశోపచార పూజ చేయమంటాడు ఆ సరస్నామం అష్టోత్తరం పారాయణ చేయమంటాడు దానికి సంబంధించిన ఒక గ్రంథం ఏదో ఒకటి ఇస్తారు ఒక మాఘ శివ పురాణము ఒక విష్ణు బ్రహ్మాండ పురాణం ఇట్లాంటి పురాణం ఏదైనా అధ్యయనం చేయమంటారు ఇంకా బాగా ఎదిగొస్తే భాగవతం చదవమంటారు మెయిన్ అంటే భారతం చదవడం రామాయణం చదవమంటారు అవునండి ఇట్లా ఇవి ఇవి చదువుతూ ఆ పూజలు చేస్తూ ప్రశాంత జీవనంలోకి మొట్టమొదటి నేను మారుస్తాను ఇది ద్వేషంలో ఉన్న విశేషం తద్వారా ఆ తత్వగుణ విశేష లక్షణాలన్నింటినీ ఒక్కొక్కటి మీ జీవితంలో వచ్చేటట్టు చేస్తారు మీరు కన్నయ్య గారిని ఆశ్రయించడం ద్వారా సాధించినదంతా ఇదే అవునండి కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్తుంటే అవగత కాబట్టి ఈ ఈ పునాదిని తయారు చేయడమే మొదట్లో కష్టం ఎందుకంటే మనం వ్యవహార విద్యలో మొదటి ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ చూస్తారా అవునండి అది చాలా కష్టం మనం ఏం చెప్తాము పిహెచ్డి చాలా కష్టం అంటాం అవును కానీ ప్రాథమికమైన అజ్ఞానావస్థలో నుంచి జ్ఞానంలోకి మరల్చడమే పెద్ద కష్టం అవును మనసు ప్రాపిన తర్వాత వాడికి ఆసక్తి చదువుతుంది ఆల్రెడీ ఆ ప్రైమరీ అయ్యేటప్పటికి వాడికి ఆల్రెడీ ఆ చదవాలి ఈ చదవాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆసక్తులు బలపడతాయి వాడే హై లో చదువుకుంటూ పోతూ ఉంటాడు ఆరో క్లాస్ నుంచి పదవ క్లాస్ వరకు చదవరా అని చెప్పక్కర్లే వాడి ఒకటి నుంచి ఐదు వరకే చెప్తాం వాడి ఉంటాం రేపు పరీక్షలు వస్తున్నాయి చదువుకోవాలను హై స్కూల్కి మా చెప్పక్కర్లే ఇంటర్మీడియట్ ఇంకా పైకి వచ్చాడప్పటి వాడేమ్స్ అమ్మా నేనే ఇంకా పైకి వచ్చాడు వాడేమంటాడు అంటాడు సో క్రమేపీ అదిలో ఏమైపోయాడు ఆ జ్ఞానార్చనలో మునిగిపోయాడు అట్లాగే వ్యవహార విద్యలో ఎట్లా అయితే ఇట్లా ఆత్మవిద్యలో కూడా ప్రాథమిక పాఠాలని ద్వైతంలో ఉంటాయి విత్తశుద్ధిని సాధించవలసినటువంటిదంతా ప్రాతిపదికంతా ద్వైతంలోనే సాధించాలి కాబట్టి ద్వైతంగా గొప్పదా అద్వైతం గొప్పదా అన్న ప్రశ్న అర్థం లేని ప్రశ్న ఎందుకని మానవుని యొక్క పురోగతి ప్రాథమిక దశలో బుద్ధి విశాసం ద్వైతంగానే ఉంటుంది అవును ఇదిగే కొద్ది ఏకత్వాన్ని సాధిస్తుంది పిల్లాడు చిన్నప్పుడు ఏమంటాడు ఆ పక్కింటి పిల్లాడు వేరే నేను వేరే అంట తల్లిదండ్రులు ఎలా చూస్తారు రే పిల్లలు ఒకటే కదా కలిసి ఆడుకోండి రాడు మాటి మాటికి కంప్లైంట్ చేస్తుంటాడు నష్ట అన్నాడు వాడి నన్ను ఇంట గిట్టాడు వీడన్నట్ట అన్నాడు వాడ నాన్న ఆడుకోనివ్వలేదు నాడు అంట ఏం చేస్తుంటారు మనం నిత్య జీవితంలో ఏం చేస్తున్నావు స్పర్ధ వాడి కంటే ఎక్కువ మార్కులు రావాలరా సహకారం పెరిగిందా స్పర్ధ పెరిగిందా అప్పుడు దానివల్ల ఏమైపోయాం మాలిన్యాలు ఇంకా ఏకత్వ దిశగా తాగవలసినటువంటి మానవ మేతత్తు అనేకత్వం వైపు అడుగులు బలంగా పడ్డాయి అనేకత్వమేగా జీవుడంటే మరి ఆత్మ అంటే ఏకత్వం జీవుడంటే అనేకత్వం వేరే కాబట్టి బుద్ధిలో ఉన్నటువంటి రెండు కోణాలు అన్నమాట బుద్ధికి రెండు రెండు సమర్థతలు ఉన్నాయి అది ఏకత్వంతోనూ జీవించగలదు అనేకత్వంతో జీవించగలం అని దాన్ని ఎటువైపు తిప్పుతున్నాం అనేది నేను కదా ఉన్నది అజ్ఞానం బుద్ధికి స్వయంగా అజ్ఞానం కానీ స్వయంగా జ్ఞానం గానీ లేవు దానికి రెండు సమర్థతలు ఉన్నాయి ఏమిటి అంటే కలిపి జీవించగలం విడిపోయి జీవించగలం ఈ ఈ రెండు సమర్థతల్ని మనం ఏది ఎక్కడ అవసరమో మీకు నిప్పు అవసరండి ఇంట్లో గేర్ పొయ్యిలో నిప్పు ఉండాలి ఇల్లు అడ్డుకోవడం దేనికి వినియోగించాలి దానికి వినియోగించాలి ఎట్లా వినియోగించాలనే వివేకం ఉండాలి కదా అవును కొన్నింటితోనేమో కలిసి జీవించాలి కొన్నింటితోనేమో విడిపోయి జీవించాలి కాబట్టి జ్ఞాన ప్రధానంగా అప్పుడు ఈ భాగ త్యాగ నిర్ణయం చాలా ముఖ్యం దీన్ని ఏమన్నారు భాగత్యాగ భాగ త్యాగ నిర్ణయం మరి భాగ త్యాగ నిర్ణయం సరిగ్గా ఉండాలి అంటే సరి అయిన విచారణ ఉండాలి కాబట్టి ద్వైతంలో విచారణకు ఆస్కారం లేదు అంటే అర్థం ఏమిటి ఉదాహరణ చెప్తాను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు కూడా తిరిగి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఇవ్వరు చిన్నపిల్లాడప్పుడు ప్రైమరీలో ఏదైనా ప్రశ్నలు ఇచ్చారు అనుకో చెప్పింది చదవరా అంటారు అడగనివ్వరు హై స్కూల్కి వస్తాడు హై స్కూల్ కి వచ్చినాక చెప్పిన దాంట్లో అడగనిస్తాం ది సిలబస్ అడిగితే చెప్పరు దాంట్లో ప్రశ్నలు ఇవ్వడానికి హై స్కూల్ లో అవకాశం ఇస్తాడు ప్రైమరీలో ఆ ఛాన్స్ కూడా ఇంటర్మీడియట్ వచ్చాడు ఇంటర్మీడియట్ వచ్చినాక ఎక్స్ట్రా కరికుల ప్రశ్నలు ఈ కూడా నేర్చుకుంటాడు నేర్చుని వాడు ఫ్యూచర్ లో ఏదో ఐఐటి ను మరో కొట్టాలి కదా కాబట్టి విత్ ఇన్ ది వాడు ఎనగడు ఇంటర్మీడియట్ లో అవు ది సిలబస్ ఒప్పుకుంటాం డిగ్రీకి వచ్చాడండి డిగ్రీకి వచ్చేస్తావా అక్కడ కూడా సిలబస్ ఉంటుంది కానీ సమాజమే ప్రధానంగా నేర్చుకుంటాడు అక్కడ అదే అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చాడండి అప్పుడు ఏం చేస్తావా ఆసక్తి ఉన్న సబ్జెక్టు నువ్వు తీసుకోవాలంటే ఫలానా సిలబస్ చదవటం కాదు ఆసక్తి చేసుకో విస్తారమైన సిలబస్ వచ్చిన అప్పుడేమైంది టాపిక్ తీసుకుని ఆ టాపిక్ నువ్ దాన్ని అవగాహన చేసుకుని ఆ వ్యాపక ధర్మంతో కొత్త ధనాన్ని నిర్వచిస్తే కొత్త నిర్వచనాన్ని కలుపుకుంటే ప్రయోగాలు చేస్తే ఆ కొత్త ప్రయోగాలు సమాజానికి ఉపయోగకరం అయితే నీకు పిహెచ్డి పట్ట మారే కొద్దీ ప్రశ్నించే సామర్థ్యం పెరిగిపోలా ప్రైమరీకి పిహెచ్డీకి తేడా ఏమిటంటే పిహెచ్డీలో ప్రతిదీ ప్రశ్నించబడుతుంది ప్రతిదీ నిర్ధారించబడుతుంది ప్రతిదీ లోక కళ్యాణమునకు ఉపయోగకారకం అవుదో బాధో నిర్ధారించబడు కాకపోతే పిహెచ్డీ పడ్డా అంతేనా కదా కాబట్టి అట్లా ఇదే మన వేదాంత ప్రజ్ పద్ధతిలో ఉన్న దాన్నే తీసుకొచ్చి వ్యవహార విద్యనుంచో పుట్టించనా ఇట్లా తత్వబోధ ప్రకరణాలలో కూడా ఈ సూత్రమే ఉంది అంటే ప్రాథమికంగా చిత్తశుద్ధిని సాధించేంత వరకు నీకు ప్రశ్నించే అవకాశం ఇవ్వదు ఎల్లార్జానమ్ముడికి లేవాలంటే లేవాలి అవునండి రెడీ అవ్వాలంటే రెడీ అవ్వాలి నువ్వు అన్నమే తింటావో మానేస్తావో రాత్రి పడుకుంటావో లేస్తావో నాకు అనవసరం ఇదే ఉంటదరీ అదే మరి తప్పదు తప్పదు కాదు చెయ్యాలి ప్రైమరీ అందులో వచ్చే పరిణామ పాఠాన్ని నువ్వు పొందాలి అంటే జీవితాంతం అలాగే చేస్తావని కాదు కానీ ఆ ప్రైమరీ పాఠం ద్వారా నువ్వు పొందవలసినటువంటి ఆ పరిణామం ఆ బుద్ధికి రావలసిన పరిణామం రావాలి మానవులు ఎవరికైనా సరే మీరు ఆ మాట చెప్పట్ ఏమంటారు మూడింటిగా అయ్యేంటారు మరి ఒక్కసారి నువ్వు అయ్యే పని కాదంటే నువ్వు అద్వైతానికి పలికిరావు ఐఎమ్ అనేబుల్ అన్నవాడు అద్వైతానికి పనికిరాడు ఈ సంబంధించిన ఏదైనా సరే ఐఎమ్ అనేబుల్ అని అనేవాడు అద్వైతానికి పనికిరాడు ఎందుకని అది ఆత్మ రాత్రి అమ్మో రాత్రావల్ల కాదా ద్వైతాన్ని పనికొస్తాడాన్ని పనికొస్తాడానికి ఇట్లా చూస్తారన్నమాట మహాశివరాత్రి రాత్రి పాఠం చేస్తారు మరి ఏంటి అంతా ఉదయమంతా ఉపవాసం ఉండి చట్టాల శివ పూజలు చేసి భద్రీ పదకొండు వరకు పాఠం మొదలు పెడతారు మొదలు పెడితే తెల్లారేదాకా పాఠం చేస్తారు తెల్లారి మళ్ళా శివార్తగా పూర్తి చేసి అప్పుడు భోజనానికి ఉపక్రమిస్తారు అప్పుడు విశ్రాంతి తద్వారా నీకు ఏమైంది ఇరవై నాలుగు గంటలు ఒక కండిషన్ లో నువ్వు కండిషన్ చేయబడ్డా అప్పుడు నీ అబిలిటీ పెరిగిందా తగ్గిందా పెరిగింది ఇప్పుడు బలహీన ఇట్లా ఇది జైతంలో ఉన్న గొప్ప విశేషం ఉపవాసాల ద్వారా సాధనల ద్వారా అర్చనల ద్వారా విశేష జాగరణల ద్వారా రకరకాలైనటువంటి భౌతికాన్ని అభౌతికం చేసేటటువంటి పద్ధతి మీలో ఎప్పటికైనా సరే అభౌతికమైనటువంటి సూక్ష్మాన్ని మేల్కొల్పాలా సార్ మేల్కొల్పాలి కాబట్టి ఆ సూక్ష్మ స్థూలాన్ని దాటించే ప్రయత్నం చేస్తుంది ఈ ద్వైత చిహ్నా అని అనిపించదు విశ్వాసం ఉండదు అంత దృఢ విశ్వాసం అవును అవును కాబట్టి ఎప్పటికీ ఆ ఆర్తుడుగానే ఉండిపోయిన వాడు పంట పంట కాబట్టి సాధకుల భగవద్గీత నాలుగు భగవద్గీత జిజ్ఞాసులు జ్ఞానం అయినా మానవులందరిలో నాలుగు తెగలు ఉన్నాయి ఆర్తులు అంటే నాలుగు రగలను ఎందుకు చెప్పాడు మానవులు అందరికీ చెప్పాడు అన్నమాట భరతరస ఎందుకన్నాడు అంటే ఒకప్పుడు భారత వర్షం ఒకటే ఉంది లేవు లేవు ఈ ఏడు ఖండాలు కలిసిపోయి భూమండలం అంతా ఒక ఉన్నప్పుడు ఉన్నటువంటిది జంబూ ద్వీపం కాబట్టి సంకల్పంలో మనం ఏం చెప్పుకుంటున్నాం జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మెరో దక్షిణ దిగ్బలాగే చైనాన్య ప్రదేశే కాబట్టి మొదటి వాక్యాలు ఏమిటి అంటే భూభాగం ఏడు ఖండాలుగా విడిపోక ముందు చెప్పిన సంకల్పం ఇప్పుడు చెప్పలా ఇది అదేలేండి కాని ఇప్పుడు ఎప్పుడు చదువుకున్నావు కోట్ల సంవత్సరాల తర్వాత భూభాగం ఏడు ఖండాలుగా వింత ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి భగవద్గీతలో భరతరస భారత వర్షం అని వస్తూ ఉండదు ఎక్కడికక్కడ ఆ భారత వర్షం అంటే అర్థం ఏమిటంటే ఆ జోద్వీపం కాబట్టి మానవులందరినీ ఉద్దేశించి చెప్పాడు అనమాటలు విజ్ఞానలు అర్థకాలు విజ్ఞానులు ఆర్తులు అంటే ఎవరు మరి ఇప్పుడు లేదా లేకపోతే అమ్మతో పనిలేదు పరిగెట్టు ఇది ఆర్థి వాడు వాడి కర్మ ఫలం వాడి కర్మ వ్యవహారం వాడి వ్యవహార రీత్యా ప్రపంచంలో భోగిగా జీవించేస్తూ ఉంటాడు అందుకని ఈ నాలుగు తెగల వాళ్ళకి నాలుగు పురుషాల్లో ప్రవేశపెట్టారు ఏమిటవి ధర్మ అర్థ కావ మోక్ష ఇప్పుడు ఆర్థభక్తిలో ఉన్నవాడు మోక్షాన్ని అపేక్షించే అవకాశం ఏదో వాడి వ్యవహార జీవనంలో వచ్చినటువంటి ఇబ్బందిని తొలగిస్తే చాలు దాంతో సంతృప్తి పడిపోతాడు కాబట్టి అట్లా ఎప్పుడైతే ఉన్నాడో వాడు అర్థకామాల మధ్యలో ఉన్నారు ఆ కామ కామ్యమును నెరవేర్చుకోవడానికైనా భగవంతుడు వాడుకుంటాడు లేకపోతే తన కోరికని చెప్పుకోవడానికైనా ఉపయోగపడుతున్నాను ఈ రకమైనటువంటి పద్ధతిగా ఉన్నవాళ్ళు అన్నారు ఆత్మ రెండో దేవుడు కేవలం అర్థమే ప్రధానంగా జీవించేవాడు అయితే అర్థమేంటి ఎలాగైనా నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటాడా లేదా అవును తల్లిదండ్రులు వాళ్ళ కోసం ఏదన్నా ఉంచాలి అని ఏదో వెనక వేసుకుంటారు అవును ఇదంతా కాదు కానీ లోపల పడకూడదు ఏం చేద్దామైతే అని ఆలోచిస్తాడు ఒకటి చదువుకోవాలి రెండు అర్థ బలం ఉండాలి మేధా సంపాద ఉండాలి ఆర్థిక బలం ఉండాలి మేధా బలాన్ని మనం సంపాదించి పెట్టగలవా లేదు వాడే సంపాదించుకోవాలి అవును కాబట్ పని పాట లేకుండా వాడు తిని కూర్చుని తిరగడానికి అవకాశం ఇచ్చేటటువంటి అర్థ బలాన్ని మనం సంపాదిస్తుంది తద్వారా ఏమైంది నాలుగు తరాల క్రితం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇట్లా ఆలోచించారా లేదు ఈ తరమే ఆలోచిస్తుంది ఇట్లా వాళ్ళు ఏమన్నారు ఎవరైనా కష్టపడి సంపాదించాలిరా బాబు మనం ఏం చేసాం కష్టపడి సంపాదిస్తున్నాం ఎని తరాలు సంపాదిస్తే మాత్రం సరి అవుతుంది ఒక సంపాదించేస్తే మిగిలిన నాలుగు తరాలు హాయిగా ఉంటుంది అని అర్ధార్థులయ్యారు ఒక తరం అంత ఏమైపోయిందా సమాజంలో పెనుమార్పులు వచ్చినాయి అవునండి ఎంత పెనుమార్పులు వచ్చినాయి అందుకని భగవానుడు ఏం చెప్పాడంటే ఎక్కడైతే ఆత్మాభిలాషులు ఉన్నటువంటి ప్రపంచ సమాజం ఉందోయుగం ఎక్కడైతే కర్మాభిలాషులు ఉన్నారో అక్కడయుగం ఎక్కడైతే ఈ ద్వ ఆరాధనా పద్ధతిగా మధ్య గుణ ధర్మంగా ఉన్నటువంటి పద్ధతుల్లో ఉన్నారు అక్కడ ద్వాపరయుగం ఎక్కడైతే అర్ధార్థులున్నారో అది కలియుగం కాబట్టి ఒకే భూమండలం మీద ఎన్ని యుగాలు నడుపునంటే నాలుగు యుగాలు నడుపుతానండి కానీ చాలా మంది ఏమంటుంటారు ఇప్పుడు తెలియగే అని చెప్పుకుంటాం అది చోట్ల అని చెప్పుకున్నారు కాబట్టి అంటే అది నీ చేతిలోనే ఉందిరా బాబు మీరందరూ వెలిసి ఆత్మాభిలాషులు అయ్యారు అనుకో ఒక సమాజం అంతా అక్కడ అక్కడ హృదయమే వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా అవును ఇలాంటి గ్రామాలు ఇలాంటి ప్రాంతాలు ఇలాంటి దేశాలు భూమండలం అనేది ఎప్పుడూ ఉంటాయి ఐర్లాండ్ పక్కన ఒక ద్వీపం ఉంది అక్కడ ఇలాగే ఉండదు ఆ ద్వీపంలో చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారు అంతా కనుక పదివేల మంది ఆ దేశంలో ఉండేది పదివేల మంది కలితే పని చేసుకుంటాను ఎవరికి వ్యక్తిగత ఆస్తులు లేవు అన్నీ సామాజిక ఆస్తులే అందరూ కలిసి సహకార వ్యవసాయమే చేస్తారు అందరూ కలిసి పోస్టులు లేదు పోలీసులు లేదు చట్టాలు లేవు ప్రభుత్వం లేదు మరి ఇప్పుడు ఈ మంది ఎలా తీసుకుంటారయ్యా వాళ్ళ సమస్యలు అంటే అసలు సమస్యలేవు అన్నారు అంటే స్పర్ధ లేదు ఎప్పుడైతే స్పర్ధ వచ్చిందో పోటీ సమస్యలు వచ్చి మరి ఇప్పుడు అట్లాంటి దేశాలు బా భూమండలం మీద లేవా అంటే ఉన్నాయన్నారు మరి వాళ్ళందరూ పదివేల మంది కలిసి ఆరాధనలో పాలు పంచుకుంటారు ఒక నియమానుసారం ఆరాధనలు పెట్టారు ఆరాధనలో పాలు పంచుకుంటారు అందరు ఇతర మతాలు లేవు ఇతర ఆరాధనలు లేవు భగవంతు సున్నా ఆరాధనే ఉంటాడు మార్పు వస్తుందని మళ్ళా వాళ్ళు ఉన్నదానికి కాబట్టిలా నియమాలు ఏర్పరుచుతున్నారు వాళ్ళు మరి అప్పుడు ప్రత్యేకమైన అవునండి కాబట్టి మలయాళపీ అంటే మానవుల యొక్క జీవన శైలి ఏ యుగమో నిర్ణయిస్తుంది నాలుగు కోసాల ధర్మం నడిచేటట్లుగా చేయవలసింది ఎవడు మానవుడే మానవుడే మిగిలిన జంతువులకి ధర్మ ప్రచారంతో లేదు కాబట్టి అందరూ ధర్మంతో జీవించండి అప్పుడు హృదయమే అవును కాబట్టి అయ్యో ఇప్పుడు కలియుగం కదా సాధిస్తామని నిరాశ పడిపోవ చాలా మంది ప్రేమన్నారు ఆత్మవిచారణ చెయ్యండి అంటే ఆ కలియుగంలో ఇది జరిగే పని అంటే వాడు సాకులు చెప్పడం అనమాట ఇదంతా పిల్లాడు చూడండి అదే తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయరా అంటే నూట యాభై సాకులు లేకపోతే పాఠం సరిగా అర్థం కాలేదంటాడు లేకపోతే అంటాడు చాలా కారణాలు చెప్తాడా మనం కూడా ఆత్మ విచారణ చెయ్యండి అద్వైతంలో జీవించండి అంటే ఏమంటారు అంతా కూడా ఇద కృతయుగమానండి కాబట్టి మానవులు అనేవాళ్ళందరూ ప్రాథమికంగా అద్వైత స్వరూపుడు నీ స్వరూపమే అద్వైతం తెచ్చి పెట్టుకున్నావు అంటే అర్థం ఏంటి అసలు నీ ఒరిజినల్ గా భ్రాంతు లేదు నువ్వు జ్ఞానస్వరూపుడు నువ్వు సాక్షి స్వరూపుడు నీకే భ్రాంతులు లేవు కానీ ప్రపంచంతో వ్యవహార రీత్యా ఉండవలసిన దానిని సత్యంగా భావిస్తాను తాత్కాలికంగా వ్యవహార రీత్యా ఒక తీర్గా ఉండవలసి వచ్చింది కాసేపు ఒక తీరుగా ఉన్నంత మాత్రం నువ్వు అది పడవా చూడండికో మరదలండి మరదలు వయసప్పుడు ఎంత మూడేళ్లు ఈవిడికి సంవత్సరం అనుకోండి పూర్వకాలంలో ఏదైతే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఈ సన్నంత బాంధ వేయాలని మేనరకంలో కలిపేసేవాళ్ళు మా ఇంటికి ఇవ్వండి అమ్మాయిని మీరు అబ్బాయిని చిన్నప్పుడే మాట్లాడేస్తున్నాను అక్కడి నుంచి పుట్టినవి బాల వివాహాలు మరి బాల్య వివాహాలు వేదంలో సమ్మర్తించామా వేదంలో వేదం బాల్య వివాహాలను సమర్పించలేదు మరి వాళ్ళు కూడా విజ్ఞాన శాస్త్రం అదే అవును మరి ఒకనొక భ్రాంతికి గురయ్యి కొన్ని తరాల పాటు బాల్య వివాహాలు జరిగినాయినా కదా వంద సంవత్సరాలు రెండు తరాలు కాదు కొన్ని దరిదాపు ఒక ఇరవై ముప్పై తరాలు పోయినాయి మరి ఆ బాల్య వివాహాలు మంచిగా చెడ అంటే ఇప్పుడు ఏమన్నా అన్నాం అవును మంచిది కాదు ఏం చేసాం విజ్ఞాన శాస్త్రం రీత్యా స్పష్టమైన రూపించాం అవును ఇదే విషయాన్ని వేదం కూడా చెప్తాం ఏం చెప్పింది నాయన నువ్వు పిల్లవాడిని ఐదు సంవత్సరాల వరకు రాజువరే చూడాలి ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు బానిసలే చూడాలి ఎనిమిది సంవత్సరాలకి వాడిని విద్యాభ్యాసానికి పంపాలి అతడు పదహారు సంవత్సరాలు వచ్చే వరకు విద్యాభ్యాసం చెయ్యాలి వచ్చే వరకు దేశాటనం చెయ్యాలి వధువును వాడు వెతుక్ ఇప్పుడు ఇరవై నాలుగు పదహారు నుంచి ఇరవై నాలుగు మధ్యలో చేసుకోవాలి అప్పుడేమన్నారంటే తల్లి తండ్రిని తగినటువంటి వధువుని వెతికి వివాహం చేయమన్నారు చేసుకోలేక కాబట్టి నువ్వే డిసైడ్ చేయినం ఎవరితో జరగాలి ఈ రకంగా చెప్పింది ఇప్పుడు మరి తెలుగు గారిలో ఉన్నావు హృదయ ఋగ్వేదం ఇదే చెప్పింది పాటిస్తున్నావు తప్పే ఉంది ఇప్పుడు ఇందులో ఇప్పుడు కృతయుగం అంటానికి ఎప్పుడైతే నువ్వు విజ్ఞానానికి వివేకానికి మానవులందరికీ సంబంధించినటువంటి మానవత్వ ధర్మాలను ప్రతిబింబించే లక్షణాలని నువ్వు ఎప్పుడైతే పాటించావో అప్పుడు కృతయుగమేగా కృతయ్ఞ మరిప్పుడు కలియుగనే సాగు చేసుకునే అవకాశం ఉంటాయా ఎందుకనిక ఈ మాటలు ఎందుకు ఇంతసేపు చెప్తున్నారంటే కలియుగే స్మరణాన్ముక్తి అని ఒక సూత్రం అవునా కాదా ఏ వద్దండి బాబు నామస్మరణ చేయండి సాగు ఈ విచారణలు ఈ రాధాంతాలు ఈ సిద్ధాంతాలు గొడవంతా మీకు ఎందుకు హాయిగా భయం చేసుకోండి హాయిగా స్మరణ చేసుకోండి హాయిగా నామస్మరణ చేసుకోండి ద్వైతంలో ఉన్న బలమైన సూత్రం ఇది అవునండి కాబట్టి ఎన్నో ఆశ్రమాలు భారతదేశంలో లక్షలాది ఆశ్రమాలు ఈ ద్వైతానికి సంబంధిస్తూ ఉన్నాయి హరిద్వార్లో ఉన్న అన్ని ఆశ్రమాలు ద్వైతానికి సంబంధించాయి హలో వింటుందానండి హలో అర్థమైందండి కాబట్టి భజన చేయడం అనేది అన్ని సాంప్రదాయాలలోనూ ఉంది దాని ద్వారా వచ్చే ఉపయోగం ఏమిటి అంటే నీకు స్మరించేటటువంటి శక్తి కలుగుతాయి స్మరణ అంటే ఏంటి భగవంతుని కీర్తనా ఏది కాదో దానికి విస్మరణోరణ గుర్తు పెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే దాని దాన్ని వదిలేయాలి అయినా దాన్ని పట్టుకోవాలి అది స్మరణ అంటే ఒక పిల్లవాడు అయ్యే సాగు అవ్వాలి అనుకోండి ఏం చెయ్యాలి పాటు నేన రాత్రి పొగళ్ళు ఐదేళ్ల పాటు ఆ పని చెయ్యాలి ఆ లక్ష్యం తోడే లక్ష్యం కాబట్టి ఒక లక్ష్య నిర్దేశం పెట్టుకుని చేసినప్పుడే స్మరణ ఇది మరి తల్లి స్మరణ అంటే ఇప్పుడు విష్ణు సహస్రనామం క్యాసెట్ పెట్టి అది వింటూ పనిచేసుకోవడం అవుతుందా కాదు అర్థమైందా ఇప్పుడు ఎక్కడో ఏది ఏది సత్యమో తెలుసుకోగలగారు అందరు ఏం చేస్తున్నారు అదే వాళ్ళు పెడుతున్నారు ఉపన్యాసాలి ఎవరిస్తా వచ్చిన వాళ్ళు మంత్రాలను ఎవరిస్తా వచ్చిన వాళ్ళు ఎలా పెడితే అలాగా మారణ అనే పేరు మీరు వ్యాపారం అష్టాక్షరీ మంత్రాలు అసలు ప్రపంచంలో ఏవైతే అత్యంత గోప్యమైన మంత్రాలు ఉన్నాయో ఆ గోప్యమైన మంత్రాలన్నీ అదేంటి యంత్రాల్లోకి వచ్చేసి అవును మరి ఇప్పుడు అలా చేస్తే స్మరణ అవుతుందా కాదు కాబట్టి వాళ్ళు చెప్పిన సూత్రంలో తప్పలేదు స్మరణాన్ముక్తి ముక్తి అనే లక్ష్యంతో స్మరించు ఆ దాని సూత్రం యొక్క యథార్థ అర్థమేమిటి ఇప్పుడు హలో ము దిశగా నడిచేందుకు ఇంతష్యం లేదు మానవ వైకల్యాల మానసికంగా మాలిన్యం లేదా ఆ మానసిక మాలిన్యం లేకపోవడం వల్ల వాళ్ళందరికీ సహజంగా చదువు జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ముక్తికి ఎంత ఇబ్బంది పడాల్సిన పెళ్ళే అవును అదే మానసిక మాలిన్యం ఈ రజోగుణ తమోగుణ ధర్మాల వల్ల పెరిగిపోవడం వల్ల తత్వగుణ వ్యవహారం తగ్గిపోవడం వల్ల ఏం జరిగింది ఇప్పుడు అంటే ముక్తి అనే లక్ష్యాన్ని స్వీకరించి స్మరించి చేస్తే తప్పు అవన్నీ జరిగి వచ్చేది ఇది తేడా కాబట్టి వాళ్ళు చెప్పినట్టు సత్యమే ముక్తి కలిసంత మంత్రం హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే అనే కలిసంతారణా మంత్రం ఉందలేదా అంతకు దీన్ని కీర్తిస్తున్నారా లేదా ఇస్తాను వాళ్ళు చేసేది పరాధమే కదా నేను మళ్ళా ఎప్పుడు చేయొచ్చండి దగ్గరే ఉంటానండి అంటే ఇవాళ మాయగారిది మాసికం ఉంది అది నేను నాలుగు గంటల తర్వాత చేయొచ్చా ఐదు గంటలకట్ల మీరు ఫ్రీ ఉంటే నేను చేస్తానండి అది ఒక సందేహం తీర్చుకొని నేను వెళ్తాను పనికి అది మొన్న ఒకసారి ఇట్లా నాకు లోపలి నుంచి ఒక మంత్రం వచ్చిందండి అంటే నేనేమీ అనుకోలేదు అది అలా జరుగుతుందా అని కొంచెం అది మామూలుగా చెప్పచ్చా అడగచ్చా ఇవి నాకు తెలియవు అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అంటే ఆయనకి చెప్పాను కన్నయ్య గారికి చెప్పాను చెప్తే చేస్తూ ఉండడమే అన్నారు ఇంకేం చెప్పలేదు దాని మీదేవి అందుకని నాకు కొంచెం అది అది ఏంటో అసలు నేను ఆ పేరు కూడా వినలేదండి అది స్వ గరిగేయ స్వామినే మహాన్ వచ్చింది అంటే అటువంటి స్వా వచ్చిందండి ఫస్ట్ ఓం రాలేదు మామూలుగా దేనికన్నా ఓము అట్లా వస్తుంది కదా అది స్వా అని వచ్చింది ఫస్ట్ స్వ గరిగేయ గరిగేయ అని వచ్చిందండి అది గరిగేయ స్వామినేన మహా అని వచ్చింది అది ఏంటో నాకు అది నేను అసలు పడుకోలేదు అంతేదండి గర్గుడు అని ఆయన ఒక మహర్షి ఆయనకి సంబంధించినటువంటి నామం అది అంటే భాస్కడు అంటే గర్గ మహర్షి విష్ణుభక్తుడు విష్ణుభక్తుడు అట్లా నాకన్నీ విష్ణు సహస్రనామాల్లో అష్టోత్తరాల్లో పురాణాల్లో స్త్రీస్ అన్ని వస్తున్నాయి మీకు నచ్చితే స్మరించండి ఏముంద ఆసక్తి కలిగింది అనుకోండి స్మరించండి ఒకటి అదే ఆ స్మరణ విషయం చెప్పేసి మీకు నా పని అదే అదే చెప్పండి శ్వాసతో సమంగా జపం చేయటానికి స్మరణ అంటారు ఇది ఏదైనా స్వీకరించండి ఏది స్వీకరించారన్నది ప్రశ్న కాద కొంతమంది ఓంకారాన్ని స్వీకరిస్తారు కొంతమంది అష్టాక్షరణ స్వీకరిస్తారు కొంతమంది షోడ సాక్షరణ కొంతమంది గాయత్రి మంత్రాన్ని స్వీకరిస్తారు ఎవరే ఏదైనా స్వీకరిస్తారా ప్రపంచభావన విస్మరణ ఉంది ఎప్పటికేందాక స్మరణ అంటే ఒకదాని ఎందు విస్మృతి మరొక స్మృతి అందుకుంట స్మరణ ప్రపంచ భావన ఎందు విస్మృతి భోగ్య భావన కేవలైతే యోగ లక్షణాలతో ఆ యోగ యోగిగా మారేటటువంటి ప్రయత్నంలో ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నాడో ఏ మంత్రాధిష్ఠాన దైవాన్ని అయితే పెట్టుకున్నాడో ఆ దైవంతో అనుసంధాన పడినటువంటి దీన్నే స్మరణ అంట అర్థమైందంటే ఇవాళకి ఇక్కడికి అంతా చేసుకోండి కంటిన్యూ నేను ఐదు గంటలకు అట్లా చేర్చండి ఒకసారి తిరిగి oh, <laughs> <laughs> <laughs>